నీకు ఎందుకని నీ వైఫల్యాలలోనూ ఆహం ఉంది నీ విజయాలలోనూ ఆహం ఉంది ఈ రెండు కల సమానమైనటువంటివే జాగ్రత్తగా ఈ రెండు నేను కాదని విరమించమని దేహాన్ని గుర్తు చేస్తోంది చదవ మనస్సు చెంచలమై తన ఊహను నిలుపుకోలేదు జ్ఞానమును నిలుపుకోలేదు అంటే జాగ్రత్తగా గమనిస్తే ధారణాశక్తి అంతా మనసుదేనండి అంటే జ్ఞాపక శక్తి అంతా మనసుదేనండి అంటే ఆ మనసులో ఈ డోలాయమానంగా ఊగిసలాట ఆ ఊగేటటువంటి ఊహాజనితమైనటువంటిది కదా ఇదంతా మరి ఈ ఊహాజనితమైన మనసు ఇంత బరువున్న జ్ఞాపకాల మూటను ఎలా మోయగలుగుతోంది ఎక్కడ దాచుకుంది ఎక్కడ పరిగెట్టిస్తోంది అంటే ఇదంతా వెళ్ళి ఏం చేస్తుంది అంటే చైతన్యంలోకి తోసేస్తుంది జ్ఞాపకాల మోటది మనస్సు వాయుస్వరూపం కదా అందులో ఏది నిలబెట్టుకోలేదు ఏం చేస్తుంది చైతన్యంలోకి తోసేస్తుంది చైతన్యం మీద సంస్కార రూపంలో వాసన రూపంలో ఆచ్ఛాదితం అవుతుంది మాలిన్యం చైతన్యం యొక్క సహజ లక్షణం బయటికి తోసేయటం సముద్ర లక్షణం అనమాట ఇలాంటి ఏది విసిరేసినా మళ్ళీ ఒడ్డుకొచ్చేస్తుంది అలాగే ఈ చైతన్యం ఏం చేస్తుంది ఈ మాలిన్య సహితమైనటువంటి లక్షణాలు ఉన్న వాడిని మరలా పునః శరీరంలోకి పంపించి వేస్తుంది చెప్పండి ఇంద్రియములు ఆత్మ చైతన్యమును అందుకొని ఆధ్యాత్మికంగా సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణములతో చైతన్యవంతమైనప్పటికీ జీవుడు వాటిని విషయాత్మకంగా వాడుకుంటున్నప్పుడు తమ తేజస్సును పోగొట్టుకుని గుణ ప్రవృత్తితో బలీయమై ప్రవర్తిస్తాయి తమకు తామే శోభ లేనివి అవుతాయి వెరీ ఇంపార్టెంట్ శోభ శుభే శోభన గృహే ముహూర్తాలన్నీ కూడా దేనికోసం పెడతామండి శుభే శోభన గృహే గృహప్రవేశం అయ్యేటప్పుడు చెప్తారు ప్రతిరోజు సంకల్పంలో కూడా చెప్పుకుంటారు తానున్నది శోభన గ్రహం శోభ మానవ జీవితం అంతా కూడా శోభతో కూడుకుని ఉండాలి ప్రకాశంతో కూడుకుని ఉండాలి ఎప్పుడైతే ఆ శోభ దాంట్లో తప్పుకుంటుందో ఆ శవం తప్పుకుంటుందో మిగిలిపోతుంది జాగ్రత్తగా గమనించాలన్నమాట ఈ శోభ అంతా దేట్లో ఉంటుంది చైతన్యంలో ప్రకాశవంతమైనటువంటి ఆభరణాలు మనం ధరించం అప్పుడు కూడా మన శోభ పెరిగినట్లుగా కనబడుతుంది తాత్కాలికంగా చూడండి పెళ్లి మండపంలో పెళ్లి కూతురు గారు ఆ శోభతో మళ్ళా జీవితంలో ఇంకెప్పుడు కనపడదు ఎందుకని ఆ సమయానికే ఉంటుంది ఆ శోభ అంతే తర్వాత మిగిలిన టైంలో అలా ఎంతకాలమైనా అలంకరించుకొనివ్వండి మళ్ళీ అలా కనపడదు నేను చూస్తా కదా ప్రపంచంలో ఈ పిల్లవాడు పెళ్లి కుమారుడు కానీ పెళ్లి కుమార్తె కానీ వివాహ కాలంలో ఆ శోభ సంతరించుకుంటుంది ఆ విశేషమైనటువంటి ప్రతిభా పాటవాళ్ళు చైతన్య వికాసం ఆ పునః తనను తాను తెలుసుకోగలిగే అవకాశం వచ్చింది తనను తాను గుర్తించగలిగే అవకాశం వచ్చింది అనే చైతన్య వికాసం వస్తుంది అప్పుడు ప్రజాపత్య ధర్మ ప్రారంభ స్థితి ఎందు ఆ పెద్దలందరూ ఆశీపూర్వకమైనటువంటి విశేషమైన సందర్భంలో ఆ నారాయణుని యొక్క శోభ ఆ లక్ష్మీదేవి యొక్క శోభ ఆ సమయంలో ఏర్పడుతుంది చూడండి ఎంత విశేషమైనటువంటి సందర్భము ఎవరికి వాళ్ళు వాళ్ళ పెళ్లి వీడియోని ఒక యాభై సంవత్సరాల తర్వాత చూసుకున్నారనుకోండి వాళ్ళు ఎలా ఉన్నారో ఆ శోభ కనబడుతుంది ఎలా వారిలో ఆ వికాసం వచ్చిందో కనబడుతుంది ఎలా వారిలో ఆ చైతన్య స్ఫూర్తి కలిగిందో కనబడుతుంది కేవలం అలంకారం వలన వచ్చేది కాదు అది అలంకారం వలన వచ్చేదైతే నగల షాప్లో ప్రతిరోజు అలంకారం చేసుకుని చూసుకుంటాం అనుకోండి అయినంత మాత్రాన ఆ శోభ కలుగుతుందా రాదు జాగ్రత్తగా నీకు శోభనిచ్చేటటువంటి శుభే శోభన గృహే శుభ్రహ చూడండి వరుస క్రమంలో ఒకే ధాతువు మీద ఉన్నటువంటి అన్ని శబ్దాలని వివరిస్తున్నారు అన్నమాట వీట ఇవన్నీ కూడా చైతన్యమనేటటువంటి లక్షణంతో పరమాత్మ ఏమన్నాడు ఈ సృష్టిలో ప్రకాశించే లక్షణం ఉన్నది ఏదైనా సరే ఆఖరికి ప్రకాశాన్ని ప్రతిబింబించే లక్షణం ఉన్నది ఏదైనా సరే అది కూడా నేనే అన్నాడు ప్రకాశము నేనే ప్రకాశ్యము కూడా నేనే నీ నన్ను మీరు గుర్తుపట్టాలి అంటే ఏవేవైతే ప్రకాశిస్తున్నాయో ఆ ప్రకాశమలలో ప్రకాశములో ఉన్న ప్రకాశ లక్షణంగా నన్ను గుర్తుపట్టు మహత్స్వరూపం అంతా కూడా అలా ఉంది ఆ మహత్ మహదైశ్వర్యమైనటువంటి శోభని గుర్తుపట్టు ఈ చిన్న మాటలో నుంచి చెంచు లక్ష్మి సినిమా పుట్టింది నిజానికి చెంచు లక్ష్మి అని ఆవిడ లేదు అదొక నాటకం కల్పన ఎలా నారసింహుడు ఉద్భవించాడు నారసిం